పదశ్రవస్త శ్రేష్టరాజిన్ బ్రహ్మణా బ్రహ్మణస్పట శృంగన్నోటి శీత సాదనం శ్రీమహాగణాధిపతాశివసార శంకరాచార్యుమాన్ అస్మాచార్యపే గురు పరంపరా భద్రం కల్లిష్ రామదేవా అత్యం పశ్యే మాక్షిజ్రాంగై స్వాతూ షేమేవీతం జడా స్వస్తి ఇంద్రో వృద్ధశ్రమా షస్తిన తోషా విశ్వేదా షస్తి నష్ట అరిష్టమై స్వస్తిన గృహస్తశర్గ శాంతిశాశాంతి కారణం ఎం తాయే జాయమానం కథమ భిన్నం నిత్యం కథం చెత కార్యకారణ భావ సాంఖ్యుల యొక్క ప్రణాళిక సత్కార్యవాదము అనబడేది ఈ శ్లోకంలో దాన్ని వ్యతిరేకిస్తున్నారు ఎవరు వైశేషికులు వ్యతిరేకిస్తున్నారు సాంఖ్యుల ప్రణాళిక ఎలా ఉంది ప్రధానము జగత్ కారణము అంటే జగత్తు కార్యమైంది ప్రధానం కారణం జగత్తు కార్యం ప్రధానం పుట్టిద పుట్టనిద పుట్టనిది ఏమండి వేదాంతుల సృష్టి దృష్టివాదంలో కూడా ప్రధాన స్థానంలో బ్రహ్మని పెడితే సరిపడుతుంది వాళ్ళు ఏమంటారు బ్రహ్మ జగత్కారణము వేదాంతులు అనే మాట సృష్టి దృష్టివాదము బ్రహ్మ జగత్కారణము జగత్తు బ్రహ్మ యొక్క కార్యము బ్రహ్మ నుండి జగత్తు పుట్టింది బ్రహ్మ పుట్టిదా పుట్టనిదా పుట్టనిది అక్కడే మీకు ప్రాబ్లం వచ్చింది చూడండి ఉంచేతనే మాయా అనాల్సి వస్తుంది మాయా అంటే అన్నీ సెట్ అవుతాయి సతోహి మాయయా జన్మ అని మనం అద్వైత ప్రకరణంలో చూసాం ఓకే ప్రధానం మళ్ళీ సాంఖ్య దగ్గరికి ఒకటి కాంట్రడిక్షన్ ప్రధానము నిత్యమా అనిత్యమా మళ్ళీ బ్రహ్మ దగ్గర కూడా అదే పరిస్థితి వస్తుంది అంటే ప్రధానము నిత్యము నిత్యం ఎలా అవుతుంది ఇప్పుడు మట్టి ఘటం కదా మట్టి ఘటమైపోతే మట్టి ఖర్చు అయిపోయింది కదా ఖర్చు అయిపోయేది నిత్యం ఎలా అవుతుంది అది రెండవది కారణము కార్యము ఈ కార్యము కారణం కంటే భిన్నంగా ఉందా లేదా అని అడిగితే కుండ మట్టి కంటే భిన్నంగా ఉందా లేదా అని అడిగితే భిన్నంగా ఉంది అంట భిన్నము భిన్నం కాకపోతే కారణ కార్యభావం ఎలా నిలబడుతుంది కాబట్టి భిన్నము అని అంటూ ఒకవైపున రెండో వైపున కారణమే కార్యాకారంగా పరిణమిస్తోంది అంటారు అప్పుడు భిన్నం ఎలా అవుతుంది అని ఇన్ని రకాల అబ్జెక్షన్స్ వైశేషికులు సాంఖ్యులపై చేస్తారు అది మనం చూస్తున్నాం ఇక్కడ ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే ఘటనలు జరుగుతూ ఉంటాయి ఒక ఘటన ఈ వెంట ఘటన దేశంలో జరుగుతుంది దేశం అంటే భారతదేశం తెలుగుదేశం కాదు దేశం అంటే స్పేస్ అనర్థం సో దేశంలో ఘటనలు జరుగుతాయి ఆకాశం ఆకాశం దేశం స్థానంలో ఘటనలు జరుగుతాయి అయితే ఘటనలని ముందు వెనుక అనేది అది చూడండి ఓ ఘటన అయింది ఆ ఘటనకి ఇది ముందు ఇది వెనుక అనేది దాంట్లో స్వతహాగా ఘటనలో భాగంగా ఉంటుందా లేక మనస్సు దానికి అటువంటి ఒక లక్షణాన్ని కల్పిస్తుందా మనస్సు కల్పిస్తుంది నేను రామ అన్నాను ఏమండి మళ్ళీ రామ అన్నాను ఇప్పుడు మొదటి రామాకి రెండో రామకి తేడా ఏమి లేదు కానీ మనస్సు ఏమంటుంది వీడిప్పుడు రెండోసారి రామా అన్నాడు అంటుంది ఏమండి మళ్ళీ రామ అన్నాను మూడోసారి రామా అన్నాడు ఈ రెండోసారి మూడోసారి అంటే ద్విత్వము త్రిత్వము ఇవా రామాలో అంతర్గతంగా ఉన్నాయా మనస్సు పెట్టుకుందా వాటిని మనస్సు పెట్టుకుంటా అదే కాలము అంటే మీకు కాలం ఉన్నది ఆ నిర్ధారితమవుతుంది లేకపోతే కాలమేముంటుంది ఇప్పుడు మీరు సినిమా చూస్తారు ముందు హై స్కూల్కి వెళ్తాడు వీడు కాలేజీకి వెళ్తాడు అలా వెళ్ళి ఈ లోపల చెట్టు చూపిస్తాడు ఆకులన్నీ రాలిపోయినట్టు చూపిస్తాడు మళ్ళీ ఆకులు చిగుర్చినట్టు చూపిస్తాడు వీడు కాలేజీగా కొర్రాడి వెళ్ళి కాలేజీ నుంచి వాపసు వచ్చేప్పుడు హీరో వచ్చేస్తాడు మధ్యలో ఇరవై సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు కాలం గడిచిపోయింది అని మనం అనుకుంటాం ఇప్పుడు అక్కడ ఉన్న ఘటనలలో ఉంది ఆ కాలము లేక మీ మనస్సులో ఉన్న కాలాన్ని దానిపై మీరు ఆరోపిస్తున్నారా మనస్సులో ఉన్న కాలాన్ని మీరు ఘటనలపై ఆరోపిస్తున్నారా తప్పిస్తే ఘటనలలో కాలము లేదు తర్వాత ఇంకోటి రామ రామ రామ అని అన్నప్పుడు ఈ అన్నాన్ని చూడండి ఆఖరిసారి అన్నాం రామా అన్నది అది తనంత తానుగా ఉందా లేక అంతకుముందు రామ తరువాత క్రమంలో ఉందా అంటే మళ్ళీ అది తనంత తానుగానే ఉంటుంది దాంట్లో ఈ క్రమము అనేది లక్షణం కూడా ఏముండదు కానీ మనస్సు దానిపై క్రమాన్ని ఆరోపిస్తుంది కాలము అన్నా క్రమము అన్న ఒకటే అవి ఘటనలో అంతర్గతంగా ఉండవు మనస్సే అంతకు ముందు జరిగిన ఘటనతో దీనికి ముడిపెట్టి కాలభావనని ఆరోపిస్తుంది క్రమత్వాన్ని కూడా మనస్సే ఘటనలపై ఆరోపిస్తుంది వాస్తవంలో క్రమము కాలము రెండు కూడా మనస్సు చేత కల్పితము కాబట్టి మనం ఏమైనా నిర్ధారణ చేయొచ్చు దేశము కాలము కారణకార్యభావము అనేది మూడు కూడా ఇది మెంటల్ కేటగిరీస్ అంటే మనష్కల్పితములు తప్ప వాటికి వస్తువుతో సంబంధమేమి లేదు ఇది సత్యం ఈ సత్యాన్ని కేవలము వేదాంతులు మాత్రమే గుర్తించారు ఈ సత్యాన్ని అటు సాంఖ్యలు గుర్తించలేదు ఇటు వైశేషికులు గుర్తించలేదు అందుకోసం వాళ్ళు కారణకార్యభావమే పరమసత్యంగా భావించి దాన్ని ఒకడు సత్కార్యవాదంగా వర్ణిస్తాడు మరొకడు అసత్కార్యవాదంగా వర్ణిస్తాడు ఎప్పుడైనా సరే మీరు అక్కడ లేనిదాన్ని వర్ణించటం మొదలుపెట్టారనుకోండి ఎన్ని రకాల వర్ణనలు ఉంటాయి అన్నీ తప్పు అవుతాయి ఎన్ని రకాలు ఉంటాయి అన్నీ తప్పు అవుతాయి ఒక వర్ణన కరెక్ట్ అయ్యి మరో వర్ణన తప్పవడం అనే ప్రసక్తే లేదు ఎన్ని ఉంటే అన్నీ తప్పవుతాయి కాబట్టి అసత్కార్యవాదము తప్పే సత్కార్యవాదము కూడా తప్పే ఎందువల్ల అసలు కారణ కార్యభావమే మనస్సు చేత కల్పితమైనది ఈ సత్యాన్ని మనం గుర్తించాలి ఎనివే అది గుర్తించి లోపల ఇక్కడ సత్కార్యవాదాన్ని వైశేష్కులు ఖండిస్తున్నారు తస్య అజమే వసత్ ప్రధానాది కారణం మహదాది కార్యరూపేణ జాయతే ఇత్య ఎలా అయితే వేదాంతులు ఏమన్నారు బ్రహ్మ అజంగా ఉంటూనే జగద్రూపంగా ప్రకటమైంది అన్నారు సాంఖ్యులేమన్నారు ప్రధానము బ్రహ్మబదులు ప్రధానమన్నారు వాళ్ళు అజంగా ఉంటూనే అజము అజము అంటే పుట్టుకలేనిదిగా జగద్రూపంగా పరిణమించింది అని వాళ్ళు అంటున్నారు మహదాద్యాకారేణే జాయమానం ప్రధానం idam తైర్విప్రతిషిద్ధం ఇదం జాయతే ఇదమేతి ప్రధానము మహత్తముగా ఇంకా అక్కడి నుంచి ఇతర తత్వాలుగా పరిణమించి జగత్తు పుట్టింది అని అని వాళ్ళు చెప్తున్నారు సో ప్రధానమే జగద్రూపంగా పుట్టుతున్న పక్షంలో ఆ ప్రధానము అది అజము అంటూ మళ్ళీ జగద్రూపంగా పుడుతోంది అని వర్ణించటము ఇది పరస్పర విరుద్ధములైన వచనములు ఈ విధంగా వర్ణించటము సరికాదు అని వైశేషికులు సాంఖ్యులపై వాళ్ళు విరోధాన్ని ప్రకటిస్తున్నారు నిత్యంచైరుచ్యతే పైగా ఈ ప్రధానము నిత్యము అని కూడా చెప్తాను మీకు తై అంటే సాంఖ్యులు సాంఖ్యులు ప్రధానము నిత్యము అని కూడా చెప్తారు ఇక్కడ నేను ఒక హెచ్చరిక ఇస్తాను ఏమిటంటే మనము ప్రతి విషయాన్ని కాలము యొక్క పరిధిలో ఆలోచించడానికి అలవాటు పడుతుంటాం కాలము యొక్క పరిధిలో మనం ఆలోచిస్తాం కాలము యొక్క పరిధికి లోబడి ఆలోచించినప్పుడు మాత్రమే కారణకార్యభావము కొసగ్గుతుంది మీరు కాలాతీతమైన తత్వాన్ని తెలుసుకునే సందర్భంలో కారణకార్యభావము వీగిపోతుంది అవునండి ఇప్పుడు మీరు వంశము అన్నారు వంశము అనే మాటలో కాలానికి లోప కాలము యొక్క పరిధికి లోబడి మీరు వంశము అనే మాట మాట్లాడతారు కాలము కాలాతీతంగా మీరు ఉన్నప్పుడు వంశము అనే మాట ఉండదు గోత్రము జన్మ మరణము గ్రహాలు నక్షత్రాలు వీడు తండ్రి వాడు కొడుకు వాడు పూర్వీకుడు వీడు ఆధునికుడు ఇవన్నీ ఎక్కడి నుంచో చేయండి ఈ కల్పనలన్నీ ఏ పూర్వజన్మ ఈ జన్మ తరువాతి జన్మ పుణ్యం చేస్తే స్వర్గానికి వెళ్తాడు పాపం చేస్తే నరకానికి వెళ్తాడు ఇవన్నలన్నిటిలో అంతర్లీనంగా కాలము యొక్క పరిధికి లోబడి ఆలోచించుట అనేది ఉన్నది మీరు గమనించారది కొంచెం అది గమనిస్తూ ఉండండి ఇంత చెప్పిన తర్వాత మరో మాట అయితే కాలము సత్యమా మిథ్య సత్యం మిథ్య కాలం మిథ్య కాలం కల్పితాం అప్పుడు ఈ వర్ణనలన్నీ ఏమవుతాయండి అయితే మీరు కాదులండి ఏదో వ్యవహారానికి మేము పెట్టుకున్నాం వర్ణములను మీరంటే దానికి నేనేం కాదన్నా వీళ్ళు పెట్టుకోండి కానీ అది సత్యం కాదండి అది మనస్సు యొక్క కల్పన అయితే మనం ఒక పెద్ద హిస్టారిసిటీని అంటే ఒక చారిత్రకతని మనం మోసుకుంటూ బతుకుతాం చారిత్రకత అంటే నేను ఒక ప్రాసెస్ పుట్టాను స్కూల్కి వెళ్ళాను కాలేజీకి వెళ్ళాను మధ్య వయసు వచ్చింది పెద్ద వయసు వచ్చింది ఇప్పుడు గడిచిపోవడానికి సిద్ధంగా ఉన్నాను సో అంటే అర్థమేమిటి ఐఎమ్ ఏ ప్రాసెస్ అని తనను తాను నిరంతర పరివర్తనశీలమైన జీవన శైలిలో బ్ బంధించుకుని ఉంటాడు మనిషి ఇంచేతనే కాలం కూడా ఆ ప్రాసెస్లో అంతర్భాగంగా ఉంటుంది తను కుటస్థ చైతన్యము అని ఎప్పుడైతే తెలుసుకుంటాడో అప్పుడు కాలం ఉండదు దాంట్లో కళాతీతమైనటువంటి తత్వం ఆ తేడాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది ఎవడైతే కాలము యొక్క పరిధికి లోబడి మాట్లాడతాడో అంటే అర్థమేమిటి కాలము అనే కల్పనకు వశుడై ఎవడు ఆలోచిస్తూ ఉంటాడో వాడు మాత్రమే కారణ కార్యభావాన్ని గురించి మాట్లాడతాడు ఏమండి నేను ఇంకో మాట్లాడుగుతా గతము అన్నది గతము అన్నది ఎక్కడుంది మీరు గతాన్ని స్మరించినప్పుడు మాత్రమే గతము ఉన్నది మీరు గతాన్ని గురించి స్మరించలేదనుకోండి గతం ఉన్నదా లేదు ఓకే గతము యొక్క స్మరణ వర్తమానంలో ఉంటుందా గతంలో ఉంటుందా వర్తమానంలో ఉంటుంది ఏమండి కాబట్టి కేవలము మనస్సు యొక్క సంకల్పాన్ని బట్టి గతము ఉన్నది తప్ప మనస్ లేని స్థితిలో అంటే మనస్సు నిశ్చలంగా ఉన్న స్థితిలో గతం లేదు మనస్సు నిశ్చలంగా సద్రూపంగా ఉన్నప్పుడు అది వర్తమానము అంటారు గతం అనేది లేదు అది ఒకటి గమనించాలి రెండవది భవిష్యత్తు ఎక్కడుంది మీరు ఊహ చేస్తేనే భవిష్యత్తు ఉంది మీరు ఊహించకుండా కూర్చొని ఉన్నారనుకోండి భవిష్యత్తు లేదు ఇప్పుడు ఆకలేస్తుండనుకోండి భోజనం చేస్తున్నారు అది వర్తమానమా భవిష్యత్ వర్తమానం ఇప్పుడు గాలి పీల్చే మీరు మన మీరు పని చేయడం ఇలా నిటారుగా నిటారుగా పెట్టి కూర్చుని కళ్ళు మెల్లగా మూసుకునే పెదవులు మూసి ఉంచి చిరునవ్వుతో పెదవులను మోసి ముక్కు కొనాయలు కొనయందు గాలి యొక్క పీల్చుట విడిచుట శ్వాస శ్వాసను పరికించాలి అన్ను మూసుకునే మనస్తూ తోట గాలి యొక్క ఈ చుట విడిచిపెట్టుట ఎన్ అవుట్ ఎన్ అవుట్ గాలిని పరిశీలించడం మానేసి మెల్లగా కళ్ళు తెరవాలి ఇప్పుడు మీరు చెప్పండి మీరు శ్వాసను సాక్షిగా దర్శించే సమయంలో గతము భవిష్యత్తు అనేవి ఉన్నాయా శ్వాస ఎప్పుడు వర్తమానంలోనే ఉంటుంది శ్వాస అనేది గతములతోటి వర్తమాన భవిష్యత్తుతోటి దానికి ఏ సంబంధము లేదు శ్వాస సర్వదా వర్తమానంలో తర్వాత గతము భవిష్యత్తు తీసిపారేశారు శ్వాస అంటే తీసేది సార్ ఇంకా అప్పుడు వర్తమానం అనేది కూడా ఏముండదు ఇంకా అదే కాలాతీతమేది ఇంకా వర్తమానమేమిటి గతానికి భవిష్యత్తుకి మధ్యలో ఉంటే వర్తమానంగా గతము లేదు భవిష్యత్తు లేకపోతే ఇంకా కాలమే లేదు కాబట్టి మీరు శ్వాసను దర్శించిన సమయంలో కాలమే లేదు కాలమే లేని ఆ మనస్సుకి అతీతమైన స్థితిలో కారణకార్యభావం ఉంటుందండి ఉండదు కారణకార్యభావమే లేకుండా పోతుంది కాబట్టి మనస్సులో గతము భవిష్యత్తు అనే వాటి కల్పన ఉండాలి ఆ కల్పనని పురస్కరించుకునే కాలం యొక్క ప్రవాహము అనే కల్పన ఉండాలి ఆ కల్పనలో భాగంగా కారణకార్యభావం అనేది ఉంటుంది అంటే ఏమిటి కారణకార్యభావం కూడా కల్పన ఉంటుంది ఇన్ని కల్పనలు ఉంటే కారణకార్యభావం అనే కల్పన సిద్ధిస్తుంది మీరు కాలాతీతమైనటువంటి సద్రూపంగా అంటే ఆ సత్త ఉనికి రూపంగా నిలిచి ఉన్నప్పుడు కారణమూ మీరే కార్యము మీరే వాస్తవంలో కారణ కార్యభావమే ఉండదు ఆ సత్యాన్ని సాంఖ్యులు కానీ వైశేషికులు కానీ గుర్తించకుండా వాళ్ళు దెబ్బలాడుకుంటూ ఉంటారు సత్కార్యవాదం అని ఒకటి దెబ్బలాడతాడు అసత్కార్యవాదం అని ఒకటి దెబ్బలు పెడతాడు మనం ఎవడ పక్షాన్ని జరక్కర్లేదు మనం ఏం చేయాలంటే వైశేషకులు చెప్పే మాటలు జాగ్రత్తగా వింటే సాంఖ్యులు అవతలకి పోతారు అయితే వాళ్ళు అవతలికి పోయే ముందు ఇంకో మంచి రెండు మాటలు వైశేషకుల మీద రెండు మాటలు చెప్పి అవతలకి పోతారు అప్పుడు ఆ మాటలు విని వైశేషికులు వీళ్ళు అవతలిపోతారు ఇప్పుడు అజాతవాదమే మిగులుతుంది మళ్ళీ సో నిత్యం అంటున్నారు ఈ సాంఖ్యులు ఇది ప్రధాన నిత్యం నిత్యము కానీ మళ్ళీ కార్యాకారంగా మారిపోతూ ఉంటుంది మారిపోయేది నిత్యం అవుతుందా నిత్యం అవుతుందా అనిత్యం కాబట్టి ఎంత విరుద్ధంగా మాట్లాడుతున్నారో చూడండి ప్రధానం భిన్నం విదీర్ణం స్ఫుటితం ఏకదేశేనా సత్ కథం నిత్యం భవే ఇత్య ఇప్పుడు ప్రధానము పరిణామాన్ని చెందుతోంది పరిణామం అంటే మార్పు చెందుతోంది మార్పు చెందుతో ముందు మహత్తత్వం వచ్చింది మహత్తత్వం మళ్ళీ మార్పు చెందింది మార్పు చెందే అహంకారం వచ్చింది ఈ అహంకారం అహంకారం అంటే సమష్టి అహంకారం మీ అహంకారం నా అహంకారం కాదు సమష్టి హిరణ్య గర్భనే అహంకారం సమష్టి అహంకారం వచ్చింది సమష్టి అహంకారము పంచభూతాలుగా ప్రకటమైంది అంటే ప్రతి వ్యక్తితో వాయువాకాశములు అనే సూక్ష్మభూతాలుగా ప్రకటమైనవి అంటే ఏమైందండి ఆ ప్రధానం మొక్కలు అయిపోలేదు ఐదు మొక్కలైంది ఈ ఐదు ముక్కల నుంచి ఐదు స్థూల భూతాలు వచ్చాయి ఆ ఐదు స్థూల భూతాల నుంచి సమ సకల జగత్తులో ఉండే చరాచర జగత్తంతా పుట్టింది అంటే ఇప్పుడు ఈ ప్రధానము ఎన్ని ముక్కలు ముక్కలు ముక్కలు ముక్కలు ముక్కలు కోట్లాది కోట్లు ముక్కల కింద ఏమండి ఇప్పుడు ప్రధానము ఈ విధంగా భిన్నం భిన్నం అంటే ముక్కలు అవుతున్నది విదీర్ణం ముక్కలైపోతుంది స్ఫుటితం ముక్కలు ముక్కలు అయినా కూడా ప్రధానము నిత్యము అని ఎలా చెప్పగలుగుతారు లెక్కలైపోతుంటే అనిత్యం అవుతుందా నిత్యం అవుతుందా కాబట్టి అనిత్యమే అవుతుంది కనుక ఈ సాంఖ్యల యొక్క కల్పన సరికాదు నహీ సవయవంఘటాది ఏకదేశ స్ఫుటన ధర్మీ నిత్యం దృష్టం లోకే ఇత్యర్థ మీకు లోకంలో అనుభవం ఎలా ఉంది ఘటం తీసుకోండి సాయవము అవయవములు గలది ఘటము చిల్లు పడింది స్ఫుటితం చిల్లు పడింది అంటే మొత్తం అంత చిల్లు పడదో ఎక్కడో మూల చిల్లు పడుతుంది ఏకదేశ స్ఫుటితం ఒక అంశంలో చిల్లు పడింది పగిలిపోయింది ఒక అంశం అలా పగిలిపోతుంది కదా కాబట్టి ఒక అంశంలో పగిలిపోయే సావయవ ద్రవ్యమైన ఘటము నిత్యంగా మీకు అనుభవానికి వస్తుందా అనిత్యంగా అనుభవానికి వస్తుందా అనిత్యంగా అనుభవానికి వస్తుంది సరిగ్గా ఇదే అనుభవాన్ని మీరు ప్రధానానికి అన్వయిస్తే ఏమవుతుంది ప్రధానము మహత్తత్వంగా అహంకారంగా పరిణమించి ఐదు ముక్కలై ఐదు ముక్కలు ఇంకో ఐదు ముక్కలై ఐదు ముక్కలు కొన్ని వేల ముక్కలు అవుతుంటే అది నిత్యంగా మీకు అనుభవానికి వస్తుందా అనిత్యంగా అనుభవానికి వస్తుందా అనిత్యంగానే అనుభవానికి వస్తుంది కాబట్టి లోకానుభవానికి విరుద్ధంగా ఉండదు నేను మీకు చెప్తాను ప్రకృతే రన్యథాభావ కథంచిత్ భవిష్యత్ ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే ప్రకృతికి విరుద్ధంగా ఏది ఎప్పుడూ పరిచేయదు ఒక అఖండ దీపాన్ని నీటితో వెలిగించారో అది ఇప్పుడు ఆరిపోతుంది అంటే నీటితోటి దీపం వెలిగించలేదు కాదు వెలిగించారు లేదు నీటితోటి దీపాన్ని వెలిగించలేదు దాన్ని నూనెతోటే వెలిగించారు ఇప్పుడు ఆరిపోతుందంటే నూనె పోసి కొంచెం ఒత్తివేస్తే ఆరదు వేళ కొలవాలి జనాల్ని దీనికోసం పదో తరవి చదువుకున్నవాడు చాలు పెద్ద స్వామి అక్కర్లే దీనికోసం ప్రకృతే రంగథాభావ నథించి భవిష్యత్ లేదా అప్పుడెప్పుడో నీళ్లతో వెలిగించారు దీపం లేదు నీళ్ళతో దీపాన్ని వెలిగించడం ఏమిటి నూనెతోటే వెలిగించారు ఇప్పుడు ఆరిపోతుందంటే మీరు నీళ్ళు పోసి కొంచెం ఒత్తి వేస్తే ఆరదు క్యా బాధ కాబట్టి కనుక ఘటానికి చిల్లు పడుతోందంటున్నాడు ఒకవైపుని అదేమో నిత్యం ఎలా కుదురుతుంది అలాగే ప్రధానం మొక్కలు అవుతూ ఉంటే అది నిత్యం ఎలా అవుతుంది బ్రహ్మ జగద్రూపంగా యథార్థంగా ప్రకటమైపోతే ఆ బ్రహ్మ మొక్కలైపోయింది అప్పటికే ఇంకా బ్రహ్మే మిగిలింది కాబట్టి వేదాంతులు కూడా మ్యానిఫెస్టేషన్ అని హడాలు దిగేసే టైంలో ఈ విషయాన్ని గుర్తించాల్సి ఉంటుంది వాటి మేనిఫెస్టేషన్ అది టాకింగ్ అబాట్ మాయా దెన్ యు ఆర్ ఇన్ప్లేస్ విదీర్ణం సార్ ఏకదేశేనా అజం నిత్యం చేతి ఈ రకమైన భాష మాట్లాడకూడదు ఎలాగా అది ఒక అంశంలో ముక్కలవుతోంది ఏకదేశేన విదీర్ణం సార్ కానీ అది పుట్టుకలేనిది అజము అది నిత్యము ఇలాంటి పరస్పర విరుద్ధములైనటువంటి మాటలు సరికాదు కాబట్టి సాంఖ్యుల యొక్క ఈ పరిణామవాదము అంగీకారము కాదు ఏతద్విప్రతిషిద్ధం తయోరీయతేభిప్రాయ కాబట్టి ఈ సాంఖ్యులు పరిణామవాదాన్ని అంటే సత్కార్యవాదాన్ని చెప్పే ఈ సో ఈ విధంగా పరస్పర విరుద్ధములైన అంశాలని మాట్లాడుతున్నారు కాబట్టి ప్రధానం నుండి జగత్తు ప్రకటమైనది అనే సత్కార్యవాదము అంగీకారము కాదు ఇంతవరకు ఇది గౌడపాదుల యొక్క వచనాలు కావు యొక్క వచన సో కాజ్ బికెమ్ ది ఎఫెక్ట్ కాజ్ మ్యానిఫెస్టెడ్ అస్ ది ఎఫెక్ట్ అనే వాదము దాన్ని ఏదో ఒక అంశంలో అలా చెప్తున్నాను అంటే పర్వాలేదు కానీ అదే ఫైనల్ ట్రూత్ కింద చెప్పడానికి ఏమీ అవకాశము లేదు కారణాధ్యనన్యత్వం అతకార్యమం ఎది జాయమానాద్ది వై కార్యా కారణంతే కథం ధ్రువం భాష్యక భాష్యకారులు ఉత్తస్యైవార్థస్ స్పష్టీకరణార్థమాహా చెప్పిన దాన్నే అంటే సత్కార్యవాదంపై ఏవేవో ఆక్షేపాలని లేవనెత్తారు సత్కార్యవాదము నిలబడదు అని అన్నారు దాన్నే మరింత స్పష్టం చేయటం కోసం వైశేషకుడు ఇంకా తమ వాదాన్ని ముందుకు తీసుకొస్తున్నారు ఈ శ్లోకం కూడా ఆ వాదమే దీన్ని కూడా మీరు కొంచెం ఓపిగ్గా పరిశీలించాల్సి ఉంటుంది ఇప్పుడు చూడండి మీరు సినిమాకి వెళ్తారు ఈ సినిమా దృష్టాంతా ఇష్టం ఉంటారు అది అన్ని విధాలా ఉపయోగకరంగా ఉంటుంది సో శంకరులు సినిమా దృష్టాంతమే ఇచ్చారు ఎందుకంటే విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం అద్దంలో కనపడే నగరం వంటిది అంటే వాడెవడో మాయావి అద్దంలో నగరాన్ని చూపిస్తాడు ఆ నగరంలో వీధులు చూపిస్తాడు ఆ వీధుల్లో ట్రాఫిక్ కోళ్ళు చూపిస్తాడు అలాగన్నారు అద్దంలో అది సినిమా అంటే అంతే కదండి మరి కాబట్టి సినిమా దృష్టాంతాన్ని ఇస్తారు శంకరులు ఇంకో చూడేమన్నారంటే గంధర్వ నగరం అంటారు గంధర్వ నగరం అంటే మాయావి హిప్నోటైజ్ చేస్తాడు అందరినీ పోగేస్తాడు ఉండమని వాళ్ళందరికీ ఆకాశం వైపు చూడమంటాడు ఆకాశంలో మేఘాలు ఉన్నప్పుడే పెడతాడు ఈ కార్యక్రమం మేఘాలు లేనప్పుడు పెట్టడం మేఘాలు ఉంటాయి ఆ మేఘాల్లో ఎలా ఎలా చెప్తాడు మేఘాలు చూడమంటాడు మేఘాలు ఒకదాని మీద ఒకటి అలాగ అలాగా తేరుకుని ఉంటాయి కదా అక్కడ కాంపౌండ్ వాళ్ళు చూపిస్తాడు కాంపౌండ్ వాళ్ళు ఉంది చూడండి అంటాడు ఆమె కనపడుతుంది ఉందంటారు చూడండి ఉందండి ఇది కొండ మీద మంచు చూపించి చూడండి ఆ మంచు ఓములాగా ఉందంటే ఆమెను అంటే అలా కనిపిస్తుంది ఇంకొకటి వచ్చి ఓములా కాదు శిలువలా ఉందని వాడు అలా అప్పుడు అలాగే కనపడుతుంది మీకు ఎలా కావాలంటే అలా కనుకుంటుంది ఇప్పుడు ఈ హోమాలు అవి చేసినప్పుడు పూర్ణాహుతి చేసినప్పుడు పెద్ద పెద్ద మంటలు చేస్తారు అంటే పూర్ణాహుతికి అంత పెద్ద మంట అక్కర్లేదు కానీ వీళ్ళు అలా ఏర్పాటు చేస్తారు బాగా నెయ్యి అవి పోసి కట్టెలు వేసి పెద్ద మంటలు చేస్తారు చేసి ఆ మంటను అలా ఫోటోలు తీస్తూ ఉంటారు ఆ ఫోటోలను అలా పరిశీలిస్తూ ఉంటారు పరిశీలిస్తూ చూడండి ఇక్కడ ఈ మంట ఓంలాగా ఉంది అంటారు అంటే ఆ అవును అంటారు పైగా ఓ పెన్సిల్ తోటి ఓ గీత అవును ఓమ్లా ఉంది అక్కడితో తాగడం ఇంకో మంట ఫోటో తీసి చూడండి ఈ మంటలో మా స్వామీజీ ఫోటో ఉందని చూపిస్తే మంటలో స్వామీజీ గడ్డం కనపడుతుంది చూడండి అంటే అవును అవును స్వామీజీ గడ్డ కనపడుతుంది కాదండి ముక్కు కూడా కనపడుతుంది చూడండి అంటాడు ఇంకొకటి మొత్తానికి స్వామీజీ కూడా మన ఎంత గొప్ప ఇదే గంధర్వరగలం అంటారు ఆ మేఘాలు చూపించి అదిగో కాంపౌండ్ వాళ్ళ అవును విశాలమైన కాంపౌండ్లో ఆ లోపల మహారాజు గారి బిల్డింగ్ కనపడుతుంది ప్రసాదం అవును అవును అదిగో మహారాజు గారి ప్రసాదం అక్కడ ట్రాఫిక్ అది కనపడుతుంది రాజ దర్బార్ ఆ అవును రాజ దర్బార్ సెల్ఫ్ హిప్నాటిస్ హిప్నాటిస్ కలెక్టివ్ హిప్నాటిస్ దీన్ని గంధర్వ నగరము ఆ దృష్టాంతాలు శంకర్లు ఇచ్చారు ఆ రోజుల్లో ఇప్పుడు సినిమా చెప్పేస్తే సరిపడుతుంది పర్ఫెక్ట్గా సరిపడుతుంది సినిమా దృష్టాంతం తీసుకోండి మీరు సినిమాకి వెళ్తారు సినిమా చూస్తూ ఉంటారు సినిమా చూస్తుంటే అక్కడ సినిమా చూడడం అంటే ఏమిటో తెలిసినా అక్కడ ఒక ప్రపంచాన్ని మీరు కల్పించుకుంటారు సినిమా ఆరంభం అవుతుంది ఎలా ఆరంభం అవుతుంది ఓ గ్రామంతో ఆరంభమవుతుంది ఆ గ్రామంలో ఆ ఇళ్ళన్నీ ఉంటాయి ఎవళ్ళెవళ్ళో వెళ్తూ ఉంటారు ఓ ఇంటి ముందుకు వస్తారు ఆ ఇంటి ముందు ఏమో ముగ్గులోవి తీర్చిదిద్దు ఉంటాయి విశాలమైనటువంటి ప్రాంగణం ఉంటుంది ఆ లోపలికి ఎవడో అడుగు వేస్తాడు వెళ్తేనా ఏమండ మామయ్య గారు బాగున్నారా అంటారు ఆ ఇదిగో ప్రారంభమైంది సినిమా అంతే కదా కాబట్టి ముందు మీరు ఏం చేస్తారంటే ఆ తెర మీద ఒక ఒక ప్రపంచాన్ని కల్పిస్తారు ఆ ప్రపంచంలో దేశము కాలము కూడా ఉంటాయి దేశం ఉంటుంది గ్రామం ఎక్కడ ఉంటుంది ఆకాశంలో ఉంటుందండి గ్రామం తెర మీద ఎలా ఉంటుందండి గ్రామం ఆకాశంలో ఉంటుంది కాబట్టి ఒక గ్రామం ఉండదగ్గంత దేశాన్ని మీరు ఎక్కడ భావన చేస్తారు ఆ దేశంలో గ్రామాన్ని భావన చేస్తారు ఆ గ్రామంలో ఓ ఇల్లు ఆ ఇంట్లో ఓ పెద్ద ఆయన కూర్చుని ఉంటే ఇంకొకడు వస్తాడు ఆ గుమ్మంలోకి కాబట్టి దేశాన్ని కల్పిస్తారు కాలాన్ని కల్పిస్తారు కాలాన్ని కల్పించకుండగా వీడు నడిచి రావడం అది ఉదయం తెల్లారితోనే వచ్చాడు వీడు అలాంటివి ఉండవు కదా కాలాన్ని కల్పిస్తారు కల్పించి ఏదో ఇంకా కథ నడుస్తూ ఉంటుంది ఆ కథలో ఇప్పటి ఘటనకి హేతువు పూర్వం ఘటన ఉంటుంది వీడు వస్తే ఆయనతో ఏదో అంటాడు ఏదంటే ఆయన ఇన్ని ప్రేమగా మాట్లాడతారు ఏదో ఒకళ్ళిద్దరూ కలిసి ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇలాగ సీటు ఒక ఘటన మీద ఒక ఘటన నడుస్తూ ఉంటుంది మీకు ఆ ఘటనలు ఒక ఘటన ఇంకొక ఘటనకి లీడింగ్ హేతుహేతు మద్భావం ఉంటుందా లేకపోతే దేనికి దానికి తీర్థానికి తీర్థం ప్రసాదానికి ప్రసాదాలు ఒకదానికి ఇంకోదానికి సంబంధం లేకుండా ఉంటుందా చక్కగా కలిసి ముందు ఘటన తర్వాతి ఘటనకి పోషకంగా ఉంటుంది సో సపోజ్ పది నిమిషాలు నేను లేటుగా వెళ్ళానండి సినిమాకి వెళ్ళి కూర్చున్నా కూర్చుంటే వీడు వాళ్ళకి తిరుగుతున్నాడు ఎందుకు తిరుగుతున్నాడు వీడు వాడిని అని అడుగుతాను నేను అడిగితే అప్పుడు వాడు ఏం చెప్తాడు అంతకుముందు వాడు ఏదో తప్పు పని చేశాడో అందుకోసం తింటున్నాడు హేతుహేతుమ భావం ఉందా లేదా కారణకార్యభావం ఉందా లేదా సో ఈ విధంగా మీరు ఆ సినిమాచార మీద ఒక దేశాన్ని కల్పిస్తారు కాలాన్ని కల్పిస్తారు కారణకార్యభావాన్ని కూడా కల్పిస్తారు కల్పించి ఈ లోపల ఎవరు ఆ సినిమా ముందుకు నడుస్తూ ఉంటుంది నడుస్తూ ఉంటే హీరోయిన్ని హీరో హీరోయిన్ ఉంటారు కదా సాధారణంగా వీళ్ళు ఉండకుండా నాకు సినిమా ఏముంటుంది సో నాయకుడు నాయిక ప్రతి నాయకుడు అంటే విలన్ ఉంటాడు ఈ విలన్ ఏం చేస్తాడంటే ఈ హీరోయిన్ బాలనాగమ్మ హీరోయిన్ వాళ్ళని ఎత్తుకు దక్క వాడు మాంత్రికుడు బాలనాగమ్మని ఎత్తుకు దక్క ఎవడు మా మాంత్రికుడు వాడు చాలా వాడు గెలం వెతుకుతాయితే మనం ఐశ్వర్యం పాపం ఆవిడ ఎత్తుకుపోయారు అని మనం బాగా ఉంటాం ఆవిడ అక్కడ ప్రార్థన చేస్తూ ఉంటుంది నా నా నా హీరోలను మళ్ళీ నాకు రప్పించు వీడి చరణించి నన్ను విడిపించు అని బాలనాగంలో ప్రార్థన చేస్తూ ఉంటుంది ప్రార్థన చేస్తూ ఉంటే మనం కూడా ఆవిడతో పాటుగా ఓ దేవుడా ఆవిడికి ఆ చరణ విడిపించుకొని మనం కూడా ఆవిడ ప్రార్థనకి మన ప్రార్థనని జోడిస్తాం ఈ లోపల హీరో ఏవేవో కత్తులు కటారులు చంద్రహాసము ఏదో తీసుకొచ్చి ఆ మాంత్రికులను ఓడించేసి మళ్ళీ బాలనాడంలో ఇంటికి తీసుకురాగానే మనం చాలా సంతోషిస్తాం అంటే ఏమిటనమాట ఆ హీరో నవ్వినప్పుడు హీరోయిన్ నవ్వినప్పుడు మనం నవ్వుతాం ఆ హీరో హీరోయిన్ దుఃఖించినప్పుడు మనం దుఃఖిస్తాం ఈ విధంగా నడుస్తూ అంటే ఇది ముందు ఏమిటి కల్పించారు దేశము కాలము కారణ కార్యభావము ఇవన్నీ కల్పించారు ఇవి కల్పించబట్టి మీకు రాగద్వేషాలు నిర్మాణమయ్యాయి హీరో అంటే ఇష్టం ఉంటుంది వీలనంటే ద్వేషం ఉంటుంది సుఖ దుఃఖాలు నిర్మాణమయ్యాయి హీరో హీరోయిన్లు సుఖంగా ఉన్నప్పుడు మనం వాళ్ళు దుఃఖిస్తే మనం దుఃఖిస్తాం ఇవన్నీ నిర్మాణమయ్యాయి ఏమండే ఆ సినిమా మధ్యలో బయటకు వచ్చేవంటే బయటకు వస్తారా మీరు రారు ఎందుకంటే ఆ సినిమా ఒక కొలుకు వస్తే కానీ మీ మనస్సుకి విశ్రాంతి ఉండదు అంటే ఒక బంధము నిర్మాణమైనది ఒక బంధము నిర్మాణమైనది ఏమండి దేశము కాలము కార్యకారణ భావము మీరు కల్పించుకున్నవే మీకు బంధాన్ని తయారు చేసి పెట్టేయి ఇప్పుడు ఈ బంధము అదేదో గంటన్నర రెండు గంటలతో వదిలిపోతోంది కాబట్టి మీరు పర్వాలేదు కానీ మీ జీవితమే ఒక బంధం కదా ఆ జీవితం బంధాన్ని ఎవరు కల్పించుకున్నారు మీరే కల్పించుకున్నారు ఎలా కల్పించుకున్నారు సినిమాలో ఇప్పుడు నేను మరణించిన విధంగా ఎలా కల్పించుకున్నారో జీవితం అనే బంధాన్ని కూడా మీరే అలాగా కల్పించుకున్నారు ఈ కల్పన నుంచి మీరు కల్పించుకుని దేవుడు కల్పించాడు అంటారు చూసారా దేవుడు కల్పించాడు అంటారు ఇప్పుడు సోద అన్నదమ్ములు దెబ్బలాడుకుంటున్నారు దెబ్బలాడుకుంటూ ఏదో అయింది ఏమండే గ్రహస్థితి బాగోలేదు వీళ్ళు దెబ్బలాడుకోండి గ్రహస్థితి బాగలేదు కూడా ఏంటి గ్రహస్థితికి దానికి సంబంధం గ్రహాల స్థితి చాలా బాగుంది సూర్యుడు చంద్రుడు నక్షత్రాలన్నీ తమ తమ కక్షలలో చక్కగా పరిభ్రమిస్తున్నాయి వాటిలో ఏ తేడా రాలేదు తేడా ఎక్కడొచ్చింది వీళ్ళ మనస్సులలో కాలుష్యం వల్ల తేడా వచ్చింది తప్ప గ్రహస్థితి ఏమీ లేదు గ్రహస్థితిలో మార్పే లేదు అది బానే ఉన్నాయి అది మీ మనస్సులో కాలుష్యాన్ని మీరు పక్కన పెట్టేస్తే అన్ని గ్రహాలు వెంటనే అన్ని ఎవ్రీథింగ్ గెట్స్ సెట్రైట్ అయిపోతున్నాయి కాబట్టి దేవుడు ఏదో చేశాడని గ్రహాలు నక్షత్రాలు ఏవో చేశాయని అది కూడా దీంట్లో ఈ కల్పనలో భాగమే ఇవి నేను గ్రహాలు నక్షత్రాలు ఎందుకన్నానంటే మీరు ఇంకొకటి మీద తోసేస్తారు అందు గురించి అంటున్నా మీరు ఎవడి తోసేస్తారు కొంతమంది బీజేపీ వచ్చిన తర్వాత ఇలా అయిపోయిందంటారు లేకపోతే కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇలా అయిపోయిందంటారు కాంగ్రెస్కి దానికి సంబంధం ఏముంది నేను ఎవడు కల్పించుకోమన్నాడు లేకపోతే సోనియా గాంధీ మూలంగా ఇలా అయిపోయిందంటారు ఆవిడేం చేసింది కాబట్టి ఈ ఈ కల్పన ఈ బంధమంతా కూడా మనకి మనమే కల్పించుకున్నాము కావండి ఇప్పుడు ఆ సినిమా దగ్గరికి రండి ఆ మొత్తం సినిమా అంతకీ ఏది వాస్తవం దేశమా కాలమా కారణకార్యభావమా రాగద్వేషాల సుఖదుఖములా బంధమా ఏది వాస్తవం ఏది వాస్తవం కాదు మరి వాస్తవం ఏమిటి కాంతి ప్రకాశము అదొక్కటే వాస్తవము ఓకే ఇప్పుడు మీ దగ్గరికి రండి నేను నిద్ర లేచాను చైతన్యము జ్ఞానేనా ఆకాశ కల్పేనా నిద్ర లేవడం అంటే ఏమిటి తెలివి వచ్చింది తెలివి అంటే ఎరుక తెలివి అదే వచ్చింది అంతకుముందు అదే మూసేసుకుని ఉంది ఇప్పుడు అది వచ్చింది ఇప్పుడు సూర్యుడు గయిస్తున్నాడు సూర్యుడు ప్రకాశిస్తున్నాడు మీరు తలుపు లేసుకుని లోపలి కూర్చున్నారు గదిలో చీకట్లో ఉన్నారు మీరు కిటికీ తీశారు సూర్యకాంతి లోపలికి వచ్చింది సరిగ్గా అదేవిధంగా మీరు నిద్రపోతుంటే ఆత్మ అనే సూర్యుడు ప్రకాశిస్తున్నా మనస్సులో ఉన్న వాటికి ప్రకాశము లేదు ఎందుకంటే మనస్సు నిద్రపోతోంది తలుపు మూసేసినట్టు అయిపోయింది ఇప్పుడు నిద్ర తెలివి వస్తోంది అంటే మనస్సు అనే తలుపు కిటికీ తలుపు తెరుచుకుంటోంది తెలివి వచ్చింది ఇప్పుడు ఏం ప్రకాశిస్తాయి ఆ తెలివిలో మళ్ళీ మళ్ళీ చెప్తారు తలుపు కిటికీ తలుపు తీశారు సూర్యకాంతి లోపలికి వచ్చింది ఇప్పుడు ఏం ప్రకాశిస్తాయి ఆ గదిలో ఉన్నవి ఏవేవి ఉన్నాయో అవన్నీ ప్రకాశిస్తాయి అంతేనా సపోజ్ ఆ గదిలో కొండ ఉందనుకోండి ఏది ప్రకాశిస్తుంది కుండ ప్రకాశిస్తుంది సపోజ్ ఆ గదిలో బంగారం ఉంటే బంగారం ప్రకాశిస్తుంది వెండి ఉంటే వెండి ప్రకాశిస్తుంది సపోజ్ ఆ గదిలో దేవుడు బొమ్మ ఉందనుకోండి కృష్ణుడు బొమ్మ ఉందనుకోండి కృష్ణుడి బొమ్మ ప్రకాశిస్తుంది రాముడి బొమ్మ లేదనుకోండి ప్రకాశిస్తుందా ప్రకాశిస్తుంది ఏది ఉంటే అది ప్రకాశిస్తుంది ఓకే ఇప్పుడు మీరు నిద్రలు అంటే తెలివి వచ్చింది తెలివి అనే సూర్యుడు మనస్సు అనే గిటి కిటికీలోకి గదిలోకి వచ్చాడు కిటికీ తెరిచినట్టుగా మనస్సు తెరుచుకుంది మనస్సు అనే గదిలోకి ఆ తెలివి అనే సూర్యుడు వచ్చాడు ఏం ప్రకాశిస్తుంది నేను దేహము నా సంసారం అంతా ప్రకాశిస్తుంది దాంట్లో అంతే కదా ఏమండి ఆ ప్రకాశించడంతో పాటుగా మనస్సులో మూడు తత్వాలు ఉన్నాయి మూడు కేటగిరీలు ఉన్నాయి ఏమిటి దేశము కాలము కారణకార్యభావము ముందు తెలివి వచ్చింది తెలివి మాత్రమే ఉంది తర్వాత ఏమొచ్చింది నేను వచ్చింది సుప్త ప్రబోధయో సంధం ఆత్మనో గతి ఆత్మ దృక్తి అని భాగవతం ఏడో ఏడో స్కంధంలో ఏడు ఐదు మూడు ఐదో అధ్యాయంలో మూడో శ్లోకం ఎందుకంటే ప్రాతస్మరణ స్తోత్రంలో నేను కోట్ చేశాను దాన్ని అంచేతన ఏడు ఐదు మూడు అని కూడా గుర్తున్నాడు సో సుప్త ప్రబోధయ సంధం ఆత్మనోగతి ఆత్మదృకులు నువ్వు ఆత్మదృక్కుని కాదు నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకో ఎలా తెలుసుకోవడం నువ్వు నిద్రా తెలివి ఆ సంధికాలాన్ని పరిశీలించుకో ఆ చైతన్యం యొక్క మూమెంట్ని పరిశీలించి ఎలాగా నాకు తెలివి తెలివి వచ్చింది తెలివి వచ్చింది నాకు కాదు తెలి నాకు తర్వాత వస్తుంది తెలివి వచ్చింది తర్వాత నేను స్వామిని పద్మారావు నగర్లో ఉన్నాను ఇప్పుడు ఈ స్వామి అన్నది దేహాభ్యాస పద్మారావు నగర్ అన్నది దేశాభ్యాస దేశంలో అభ్యాస ఇవాళ శుక్రవారం ఉదయం ఇది కాలాభ్యాస ఇవన్నీ వచ్చాయి నేను నిన్న రాత్రి కడుపు నిండా చేశాను కాబట్టి ఇప్పుడు బాగానే ఉన్నాను ఇది కారణకార్యభావం ఏదో చెప్పాను సంథింగ్ ఐ టోల్డ్ ఓకే కారణకార్యభావం ఉంటుంది ఉంటుందా లేకపోతే మొన్న అదే మొన్ననే అమెరికా నుంచి వచ్చాను ఇంకా జట్లాగా ఉంది అని ఏదో కారణకార్య భావం ఉంటుంది ఇప్పుడు ఇంకేం లేదు ఊడితే మాట్లాడుసని అన్నాను సో ఏదో కారణకార్య భావం ఇదంతా కూడా ఒక సినిమా నడుస్తూ ఉంటుంది దీంట్లో ఏది వాస్తవం కాదు మరి ఏది సత్యమేది ఆ తెలివియే సత్యం ఆ తెలివి తప్ప ఇంకా ఏది సత్యం కాదు చూడండి ఇప్పుడు సినిమా తెర మీద కుమ్మరివాడు ఒకడు ఉన్నాడు వాడు మట్టి తీసుకుని కుండం తయారు చేశాడు ఇప్పుడు మట్టి నుంచి వచ్చిన కుండ అది సత్కార్యవాదమా అసత్కార్యవాద ఏంటది అని దెదలాదు సినిమా తెర మీద మట్టితో చేసిన కుండకి సత్కార్యవాదమా అసత్కార్యవాదమా అది దెబ్బలాట వాళ్ళు దెబ్బలాడుకునేదాకా మనం వేచి ఉండాలి మనమేం మధ్యలో ప్రవేశించి ఏం ఎదులాంటి నడవనివ్వండి సత్కార్యవాదాన్ని అసత్కార్యవాది ఖండిస్తాడు అసత్కార్యవాదాన్ని సత్కార్యవాది ఖండిస్తాడు మనం ఆఖరణ ఏమనొచ్చు అక్కడ మట్టి నుంచి కుండ పుట్టిందనేది అది ఏ వాదము కాదు ఎందుకంటే అక్కడ మట్టి లేదు కొండ లేదు కేవలము ప్రకాశము మాత్రమే గలదు అలాగే ఇక్కడ కూడా బ్రహ్మ నుండి జగత్తు పుట్టింది లేకపోతే ప్రధానం నుండి జగత్తు పుట్టింది ప్రధానము లేదు జగత్తు లేదు కేవలము ఆత్మ చైతన్యం మాత్రమే గలదు అది ఉన్నది ఉన్నది ఉన్నది అది పుట్టను లేదు పెరగను ఇది అజాతవాదము నేను చెప్పిందే చెప్తూ ఉంటాను మీరు అలా ఓపించే వింటూ ఉండండి కాబట్టి మీరు మీరు సినిమా గురించి సత్యాస మీరు సినిమా చూడండి దాన్ని మీరు ఎంజాయ్ చేయండి అనే కాదరణం కానీ సత్యాసత్య విచారం దగ్గరికి వచ్చేప్పటికీ ఏది సత్యము ఏది అసత్యము అనే విచారణ సందర్భంలో అక్కడుండే బొమ్మల్ని పట్టుకుని ఇది సత్యమా అది అసలు అలా మొదలెట్టద్దు అక్కడుండే బొమ్మలు ఏవీ సత్యం కాదు కేవలము ప్రకాశమే సత్యము కాబట్టి మీ అనుభవాల్లో ఉండే క్యారెక్టర్సు ఘటనలు ఏవీ సత్యం కాదు కేవలము తెలివి ఏదైతే మీ స్వరూపమో అది మాత్రమే సత్యము అది మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది సరే ఇప్పుడు ప్రధానము జగత్తు సత్కార్యవాది కదా వాళ్ళు ఏమంటారంటే సత్కార్యవాదులు కార్యము కారణము కంటే అనన్యము అని అంటారు వేదాంతులు కూడా అంటారు సృష్టి దృష్టివాదంలో వేదాంతులు కూడా ఈ మాట చెప్తూ ఉంటారు కారణము కార్య కారణము కంటే కార్యము అనన్యము అని చెప్తారు సృష్టి దృష్టివాదంలో అలా చెప్తారు కానీ ఇక్కడ సృష్టి దృష్టివాదాన్ని కూడా మనం నిరాకరిస్తున్నాము ఆ విషయాన్ని మీరు గుర్తులో పెట్టుకోవాలి సంఖ్యలు కూడా అదే చెప్తారు ఘతము మట్టి కంటే భిన్నము కాదు అని చెప్తారు ఏమండి ఇప్పుడు ఘటము మట్టి కంటే భిన్నము కాదు కదా ఓకే ఘటమేమిటి కార్యము మట్టి ఏమిటి కారణము ఘటము మట్టి కంటే భిన్నము కాదు అని అన్నప్పుడు ఘటము మట్టి ఏమిటి కారణం కదా కాబట్టి ఘటం ఏమిటి అవుతుంది కారణం అవుతుందే కార్యం ఎలా అవుతుంది ఘటం మట్టి కంటే భిన్నం కాదనుకున్నావు కదా కాబట్టి కాబట్టి దీ కారణకార్య భావం ఏమైంది కార్యమే లేదక్కడ ఎందుకంటే తెలిసిందండి అది మట్టి కారణమైనప్పుడు ఘటము మట్టి భిన్నము కాదన్నప్పుడు మట్టి ఏదో అదే అవుతుంది ఘటం మట్టి కారణము ఘటం కూడా కారణమే అవుతుంది తర్వాత ప్రధానము అజము జగత్తు కూడా అజమే అవుతుంది ఎందుకంటే జగత్తు ప్రధానం కంటే భిన్నం కాదు కదా కార్యము కారణాత్ అనన్యత కార్యము కారణము కంటే భిన్నము కానిది అనన్యము అంటే కారణం ఏదవుతుందో అదే అవుతుంది కార్యం కూడా కాబట్టి జగత్తు అజం అవ్వాలి జగత్తు నిత్యం అవ్వాలి కాబట్టి మీ అనన్యత్వం అనేది పోసగదు కారణాదజాత్ కార్య ఎద్యనన్యత్వమిష్టం త్వయా అంటే త్వయా నీచేత అజమైన కారణము కంటే కార్యము భిన్నము కానిది అని నీవు అంగీకరించే పక్షంలో తెలిసిందందు తత కార్యమజమితి ప్రాప్తం కార్యము అజము అని సిద్ధించింది అంతే కదా ఏ ఈక్వల్ టు బి అన్నారు ఏ అజము బి ఏమిటవుతుంది అజమే అవుతుంది బి ఈజ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ ఏ వాళ్ళని ఏమీ కూడా ఉంది కానీ కారణము కంటే కార్యము అనన్యము అన్యము అంటే వేరు అనన్యము అంటే వేరు కానిది భిన్నము కానిది సో కారణము అజమై ఉండగా కార్యము కారణము కంటే భిన్నము కాదు అని నీవు అంగీకరించే పక్షంలో కార్యము అజమైపోతుంది ఏమంటే కార్యము అజము అంటే కార్యము పుట్టనిది అంటే ఇంకా కార్యం ఏంటండి అది పుట్టలేదు కార్యం ఎలా అయింది కొడుకు పేరు సోమలింగము అది ఇంకా పుట్టలేదు కొడుకు ఎలా అయ్యేదండి పుడికే కొడుకు అవుతాడా కొడుకే కానీ పుట్టలేదు అన్ని తస్సది కొడుకే కానీ పుట్టలేదు ఏమిటి వారికి మార్గం ఏంటిది కించాన్యత్ అంతేకాదంలో ఇంకో మాట కూడా ఉంది అప్పుడే అయిపోలేదు కార్యకారణయోహో అనన్యత్వే నువ్వు అదేం కదా చెప్పేది కార్యము కారణము అనన్యము అంటే వేరు కాదు అదే కదా నువ్వు చెప్పేది సరే మరైతే ఆ మాట మీద నిలపడం ఏమవుతుంది నువ్వు చూసుకో ఏమవుతుంది జాయమానాధి వై కార్యా కారణమనన్యత్ భిన్నములు కావు కదా ఇంతకు కార్యము కారణము భిన్నము కాదు అని మనం చెప్తాం ఇప్పుడు కారణము కార్యము భిన్నము కాదు కార్యకారణములు భిన్నము కాదు అన్నావు కదా కాబట్టి కారణము కార్యము భిన్నము కాదు కార్యమంటే ఏమిటి పుట్టుచున్నది ఏదియో అది కార్యము జాయమానము కార్యము కారణము కార్యము కంటే భిన్నము కాదు కదా కాబట్టి కారణము కూడా జాయమానమవుతుంది ఏమండి కారణము జాయమానమైతే అది నిత్యము ధ్రువము అజము ఎలా అవుతుంది నిత్యం ధ్రువంచతే కథం భవే నీకు కారణము నిత్యము ధ్రువము ఎలా అవుతుందిరా అని అడుగుతున్నారు అంటే అంటే నీకు ఈ ప్రసంగం తెలిసిందని నేను సంక్షేపం చేయమీ ఇంకోసారి కారణకార్యములు అనన్యములు ఇది సత్కార్యవాదం సాంఖ్యులవాదం కారణకార్యములు అనన్యములు సంస్కృత పదాలు పట్టుకోవాలి అనన్యములు అంటే భిన్నము కానివి ఇతరము కాదు ఓకే కారణము అజము కార్యము కారణము